వాక్యం మాట్లాడే వాక్యం అవధియ నాదివామని నటించే సుప్రభ నాది వాక్యం ప్రభావాలితో గ్రహించలా గ్రహించగల ఉదయం మాకు తెచ్చి నాదివాని శోతం సాధించండి గొప్ప జనం కనికరించని ఆత్మ తెరపండి సరస్వతి నడిపించండి నాదివాణి ఆ ఏ కిలో నుంచి సంపన్న విడిపించి పూర్ణ వేగం పూర్ణ బలంతో నిన్ను సృధించాలా అలా ఈ అనాది అనే నిన్ను ప్రేమించాలాప్రభ అలాగా సరస్వ నడిపించమని ప్రార్థించు వైరస్ బ్రహ్మటం తాకండి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు క్షమించి ఆత్మండి వాళ్ళు మరో సురక్షణాలు వాళ్ళు స్వార్థ అయినారా వాళ్ళకి వార్త అందించాలను కరీం చేయండి నా ప్రభానికి వ్యాక్సిన్ నుంచి మొర పెడతాను అలా ఈ అనాది ఇవ్వ మీ రక్తాన్ని పోషించండి అది ఏ సు ప్రభా కరిగిపోవాలా ఎవరికి ఈ హానికర కలదు ఆ ముగం అనే వేసినా వెళ్ళిపోవాలా ఎవరు జపరస్వాణ్ణి కర్రించండి నా దీవానికి శ్రద్ధ చేస్తాం అని అక్కడ భావ స్వామి పొంది నా దీవానికి శ్రద్ధ చేస్తాం మీరే సహాయం చేయండి నా దేవ కే తాకండి శిశ్వరు ముట్టం ప్రసిద్ధి కుటుంబంలో శాంతి దాని సరే ప్రార్థం దాని విజ్ఞాన ప్రార్థించాలా కల్లీ ప్రారంభించాలా అందరి సేవలు వాడవడాలా అలాగే కుటుంబ కుటుంబ రక్షణ పొందాలి సేవ సహాయం చే అన్న ముట్టని తాకండి ఆరోగ్యం తెచ్చి బలం శక్తి తెచ్చని అలాగే ఇంకా గురు అయినా పెంచి అగ్నికంచనీ తాకండి అక్క బలం శక్తి తెచ్చని ఇంకా పరిశుద్ధ ఆత్మ బలంతో ఇంకా సత్యాన్ని చూపించి అక్కడ వాకింగ్ చెప్తూ సాయించని అగ్ని కంచనీ ఇద్దరు పిల్లలు ఆశీర్వాద దీవించి మీ చేతితో బలమైన వాడవాడాలా వాళ్ళ మీ ఫలమైన జీతం తెచ్చని నాది మనకి సదులైన కానీ నీ ఎవరైనా కానీ జీతం రాసి కదండి వాళ్ళ జీవించి అగ్ని కంచం తోడండి సైతాన్ని బంధించండి నా ప్రభా నిశృతం ఆ చక్రవరి పలు జ్ఞానం చేయండి అలాడియాని ఆ కుటుంబం నిశృతం పది కుటుంబం మారాలా ఇష్టప్రభ అలాడియా అక్కడ గ్రహించాలా అలాగ జ్ఞానం తెచ్చేయండి అలాగ భయం భక్తి జీతం తెచ్చి ప్రీతి కల సేవ చేసి నాది అయ్యే వాక్యాలను దాన్ని ప్రభా నేసి ప్రకటించాల ప్రభా ఇంకా సరస్వత నడిపించి మీ ఆత్మ నడిపించి దివించి ఆశీర్వాదించి అయితే మార్కు సువార్త పదమూడు పద్నాలుగులో మనం ఏం చూస్తున్నామంటే చదువువాడు గ్రహించిన గాక అక్కడ నాలుగు పాయింట్స్ మనం చదివినాం దీర్ఘంగా చూసిన దీర్ఘంగా అవి నాలుగు పాయింట్లు మనం అక్కడ చూసినాం మరోసారి నేను చూపిస్తాను మార్కసు వార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువాడు గ్రహించునుగాక యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలని అయితే ఇక్కడ ఏమున్నదంటే మనం చాలా డీటెయిల్ గా దీని గురించి నేను చూపించిన యాక్చువల్గా నిలువరాని స్థలమందు నిలుచుట చూస్తున్నారు హేయమైన వస్తువుని అవి మనం చూసిన గతంలో ఎన్నో విధాలుగా రకరకాల వ్యక్తులు ఆ యొక్క మందిరంలో నివసించిన అన్యులు ముఖ్యంగా ఆ సన్ బలట్ అనేవాడు అశురు ప్రాంతీయుడు కదా అషురు దేశపు రాజు దగ్గర పనిచేసిన వాడు కోరేశ్వరాజు దగ్గర ఉండేవాడు అతను ఈ మందిరంలో ఒక స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు అది కూడా హేమైంది రక్షణ అనుభవం లేనివాడు మందిరంలో ఒక మంచి స్థావరంలో పైన ఉంటుంది అది సిటేలు అంటే మీకు గెలవాలి అర్థం చేయదు సిటడైల్ అంటే ఆ మందిరంలో గోపురం స్థలం అంటాం దాన్ని సిటడైల్ అంటే గోపురం స్థలం ఆ గోపురం స్థలంలో ఉండేటవాడు అంట పెంట్ హౌస్ లో ఉండేటవాడు మందిరంలో ఉండే పెంట్ అది సిటడల్ లో పోయి సన్ బలెట్ కాబట్టి హేయమైన వస్తువు హెచ్చింపబడ్డ వస్తువు అని చూపించిన దాని తర్వాత అది దేవుని ఉన్నత స్థితిలో వేసుకోవడము నివాసము అది సైతానికి సాదృశ్యం తర్వాత విగ్రహాలు దేవుడి కంటే ఎక్కువ దేన్ని ఎక్కువ ప్రేమించాను అది విగ్రహమే కాబట్టి అది హేయమైందన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం తర్వాత ఆ కొంతకాలానికి అంటే దగ్గర దగ్గర ఒక ఆరు సంవత్సరాల తర్వాత హేరోద్ కూడా అదే సిటెల్ లేక గోపురం స్థలం ఆ గోపురాన్ని స్థావరాన్ని ఆక్రమించుకున్నాడు ఆయన అక్కడ నివసించాడు హేరో అణ్యరాజ్ అయ్యే అట్లనే అంటే రెండు చరిత్రలో ప్రకృతి సహజంగా మందిరంలో ఉన్నత స్థితి లేక గోపురం అంటే ఉన్నతమైన స్థలం ఉన్నతమైన స్థలంలో ఒక రక్షణ అనుభవం లేని వాడు స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడ జీవించండు తన కుటుంబము తాను ఇది ఎట్లా భరించిండ్రు అర్థం కాదు పాత కాలం అంటే వాళ్ళ చేతులు లేదు ఎందుకంటే వాడు వచ్చి కబ్జా చేసుకున్నారు కాబట్టి రాజులు అన్యరాజులు వాళ్ళు కృత కృత నిబంధనలో హేరోకు కదా చెప్పలేకపోయినారు ఎందుకంటే హేరోద్ ఆ స్థలాన్ని ఆ రాజ్ ఆ లంచంతో కొనుక్కున్నాడన్న విషయాన్ని గతంలో ఎప్పుడో చూపించిన అదంతా పాలిటిక్స్ అని కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూడవసారి ఇది ప్రకృతి సహజంగా నెరవేరడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆ మందిరం లేదు మొదటిసారి సన్బలట్ అనేవాడు సిటెల్లా లేక గోపురంలో రెండవ సారి హేరో అదే గోపురంలో కూర్చున్నాడు అదే మందిరాన్ని ఎందుకంటే హేరోదు దాన్ని బాగా రిపేర్ చేయించి బిల్డింగ్ ఆ మందిరాన్ని అది కూలిపోయినప్పుడు హేరో ఏం చేసిండు లంచం ఇచ్చి ఆ కైసరు కాలంలో కైసరు రాజు కాలంలో లంచం ఇచ్చి ఆ మంది ఆ రాజులాగా ఆ ప్రాంతానికి రాజులాగా వచ్చిండు వచ్చి ఆ మందిరాన్ని మరమత్తు చేయించిండు మంచిగా చరిత్రలో చూస్తాం మనము బైబుల్లో కనిపించేది కానీ చరిత్రలో ఏమని చూస్తామంటే చరిత్ర పుస్తకాలలో ఆ సలోమోను కాలం తర్వాత నిహమియా కాలం తర్వాత కంటే ఇంకా బాగా దాన్ని అలంకరించిండట డెకరేట్ చేసి మంచిగా వేసి కలర్స్ వేసి సున్నా గిన్నెలు కొట్టి దాన్ని గంభీరంగా తయారు చేసిండ్రు ఎందుకంటే ఇసల్పల మెప్పు పొందడం కోరుకొని చూపించండి గతంలో ఇసల్పల్ నేనే మందిరానికి కట్టించినా కాబట్టి నేనే లోపల కూర్చుంటే ఎవడు అడ్డగించాడు కదా అసహ్యం వేసినా ఇష్టం లేకున్నా వాడే కట్టుకున్నాడు మందిరము అని వాడిని మనం ఎలగొట్టగలం అని విడిచిపెట్టేసిండ్రు ఆయననేమో ఉన్నతమైన గోపురం స్థలంలో పోయి ఇల్లు కట్టుకున్నాడు రాజులకు అది ఒక ఆశ అన్నట్టు పైన కూర్చుంటు వాళ్ళు కూర్చొని మొత్తం ప్రపంచాన్ని చూస్తారు తా మీద చూడలే ఇంటి మీదకి ఎక్కి చూసినప్పుడు పచ్చమ పాపంలో పడి పెండలేదా అది అహానికి సాదృశ్యం అన్నట్టు ఉన్నత భావం ఉన్నత స్థితికి ఎదగడం అనేది అహానికి సాదృశ్యం దేవునికి వ్యతిరేకమైన జీవితానికి సాదృశ్యం హేయమైంది దేవునికి అదే కాబట్టి దేన్ని ఉన్నత స్థితికి లేవనెత్తనావు నాకంటే మీరు ఎక్కువగా దేన్ని ప్రేమించడం నాకు పాత్రులు అన్నాడు అది హేయమైంది అది అతి పరిశుద్ధ స్థలమైన నీ హృదయంలో ఉంది కాబట్టి పాత కాలము మన ప్రభు చనిపోయేంత వరకు పాత కాలమే ఆయన చనిపోయి తిరిగి లేచినాకనే కృత ఆరంభం కాబట్టి ఆయన చనిపోయేంత వరకు పాత కాలమే కాబట్టి పాత నిబంధన కాలంలో అపవిత్రమైన వస్తువులాగా వాళ్ళు ఉన్నారు అక్కడ ఇద్దరు దాని ఇంకొకసారి చూస్తాం మూడవది అంశము పాత నిబంధన కాలంలో ఆ సిరియా దేశపు రాజు అయిన అంత్యోక ఎపి అనేవాడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో నివసించి నిలబడిడు వాడు కూడా తర్వాత ఆ బలిపీఠం మీద పంతులని బలి అర్పించిన విషయం ఒక చరిత్ర బైబిల్ చూడడం కానీ ఉంది అది పందులను అర్పించిండట్టి ప్రకృతి సహజంగా రెండు మూడు సార్లు జరిగింది అక్కడ కానీ క్రొత్త అది జరగడానికి వీలు లేదు ఎందుకు బిల్డింగ్స్ లేవు ఆ టెంపుల్ లేదు అయితే ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఈ డిస్పెన్సేషనల్ బోధకులు ఈ క్యాల్వినిస్ట్ బోధకులు వీళ్ళంతా ఒక పెద్ద పవర్ఫుల్ గుంపు అనట్టు ప్రపంచంలో మొత్తం చర్చిని వంకటింకర్గా నడిపించింది ఈ గుంపులు ఆ సత్యమైన ఆ యొక్క సత్యాన్ని అన్వేషించాల్సింది పోయి అపవిత్రమైన పులుపులోనికి ఈ కల్ట్ల గురించి నేను మీకు ప్రకటి చూపిస్తా వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ గుంపులని ప్రపంచాత్మకంగా స్ప్రెడ్ ఈ గుంపులు హైజాక్ చేసినాయి క్రిస్టియానిటీని చెప్పాలంటే ఎప్పుడన్నా చూపిస్తా ఇవన్నీ కల్ట్స్ అంటారు కల్ట్స్ అంటే సత్యం నుంచి తప్పిపోయినాయి సత్యం నుంచి తొలగిపోయినాయి కల్ట్ అంటే సత్యం నుంచి తొలగిపోయిన దాన్ని కల్ట్ అంటాం కాబట్టి ఈ క్రైస్తవ గుంపులు సత్యం నుంచి తొలగిపోవడం వల్ల కల్ట్ అయినాయి కల్ట్స్ అంటాం వాటిని అందుకే ఒక ర్యాప్చర్ కల్టే కాదు అట్లా ఎన్నో రకరకాల కల్ట్స్ ఉన్నాయి నేను ఎప్పుడన్నా చూపిస్తాను డిస్పెన్సేషనలిజం అనేది ఒక పెద్ద కల్ట్ మరీ డేంజరస్ కల్ట్ అది అట్లా రకరకాల బోధలలో తిప్పబడిన ఈ కల్ట్స్ మొత్తం హైజాక్ చేసినాయి ఈరోజు క్రైస్తవత్వాన్ని అట్లా ఎవరు చెప్పలేరు ప్రపంచంలో క్రిస్టియానిటీని ఈ కల్ట్స్ హైజాక్ చేసినాయి ఈరోజు మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నాయి మళ్ళీ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళి నువ్వు బయటికి తీసుకొని రాగలవు వాటిని నీ ప్రయాసం దాని కొరికే యాక్చువల్గా అయితే మరి ఎవరు తీసుకొని రాలేరు నువ్వు చేయకపోతే మళ్ళీ కల్ట్స్ గురించే అర్థం కానప్పుడు వాళ్ళని వాళ్ళ చేతిలోకి ఎట్లా లాక్కొని రాగలవు అసాధ్యం కదా అక్కడ మన బ్రదర్ సిస్టర్స్ అంతా ఫెయిల్ అవుతారు కానీ మనం ఫెయిల్ కావడానికి వీలేదు క్రైస్తవ జీవితంలో కల్ట్స్ గురించి బాగా అర్థం చేసుకొని వాళ్ళ బోధని తప్పు బోధ అని నువ్వు చూపించాలంటే పాములంతలని తొక్కడం అంటే అదే పాములంతిల్ని తొక్కడం అంటే ఆ కల్ట్ బోధలని తొక్కడమే అవి అబద్ధం ప్రూవ్ చేయడమే ప్రేమతోనే ద్వేషంతో కాదు ఏదో అహంతో కాదు నాకు ఎక్కువ తెలివి ఉందని చూపించుకోవడం కాదు గొప్ప జనాన్ని ఆ కల్ట్స్ కెళ్ళి బడి తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కిడ్నాప్ చేశారు ఇంకా హైజాక్ అనే బదులు ఇది బెటర్ పదం హైజాక్ అంటే హైజాక్ అంటే ఎవరికైనా తెలుసా ఎయిర్ప్లెయిన్స్ ని టెరరిస్ట్లు హైజాక్ చేస్తారు చేసి మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయితేనే మీ ఏరోన్ ని రిలీజ్ చేస్తాం లేకుంటే ఏరోప్లెయిన్లో వాళ్ళందరినీ చంపేస్తామంటారు అట్లా భయపెట్టి గవర్నమెంట్స్ ని వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు దాన్ని హైజాక్ అంట కిడ్నాప్ అంటే ఇక్కడ రైతే చెప్పాలంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు దొంగలు మాఫియా గ్యాంగ్స్ చర్చిని ఈరోజు కిడ్నాప్ చేసుకున్నారు వాళ్ళు అసలు చర్చి ఎదుట చీకటి నరకపు గోడలు నిల నరకపు ద్వారాలు నిలబడలేమని చెప్పిండు కదా దేవేశ్వర పాతల లోకము దాని ఎదుట నిలబడలేదని చెప్పాడు కానీ పాతల లోకము దాన్ని కిడ్నాప్ చేసుకుంది గ్రహించలేదు లోపల ఉన్నది అందుకు పారిపోమన్నాడు అదంతా హేమైపోయింది మొన్న పోయిన వారం మన స్వరాజ్ బహు వాక్యం చెప్తున్నాడు స్వరాజ్ బదర్ వాక్యం చెప్తుంటే ఒక తాను ఎప్పుడో ఒక పుస్తకం చూసిండంట ఒక యవనస్తు నీ హృదయం ఎట్లా ఉంటుంది అనేది రక్షింపబడక ముందు వాని హృదయం ఎట్లా ఉంటుంది రక్షింపబడ్డాక వాని హృదయం ఎట్లా ఉంటుంది అనేసి ఆయన ఒక చిన్న పుస్తకం ఎక్కడో చూసి చదివిండని చెప్పి అది నేను కూడా చదివిన్నా నేను చిన్ననాటి రోజులలో నా గ్యాపం ఉన్న కాడికి దగ్గర దగ్గర సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ టైంలో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు మా అన్న గౌరవిస్తుంటే అవి ఆయనే తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే నేను అవి చదువుతానని నాకు ఆ బొమ్మ ఇప్పటికి జ్ఞాపకం నేను మొన్న ఏం చేసిన స్వరాజ్ గారు వాక్యం చెప్పినాక గూగుల్లో వెతికినా ఆ బొమ్మ పేర్లు నాకు జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి చిన్నప్పుడు చదివినా ఎప్పటికీ జ్ఞాపకం ఇప్పుడు చదివినాయి రేపొద్దున జ్ఞాపకం ఎందుకంటే చిన్నప్పుడు మెమరీ ఎక్కువ ఉంటుంది జ్ఞాపక ఎక్కువ ఉంటుంది పెద్దగా కొద్ది జ్ఞాపక శక్తి చాలా చల్లగిలుతూ ఉంటుంది అందుకే మనం యవన దశలనే ఎక్కువ చదవాలా ఆయన కాడిని పోయడం నేర్చుకోవాలి ఎక్కువ వాక్యాలు ధ్యానించాలా అవి మనం మర్చిపోలేం అనమాట ఎక్కువ వాక్యాలు అప్పుడు ఎప్పుడు చదివినాయో ఇప్పుడు నాకు మైండ్కి వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మతిం వరకు ఎక్కువ ఎందుకంటే ఎక్కువ పనులలో నిమగ్నం అయిపోతాం అలిసిపోతాం కాబట్టి గ్యాప్ కండవు అయితే హార్ట్ ఆఫ్ అ కొరియన్ బాయ్ అది పేరు నేను చదివిన పుస్తకం చిన్నప్పుడు కొరియన్ బాయ్ అని ఆ అబ్బాయి హార్ట్ ఎట్లుంటుంది అని రెండు బొమ్మలు ఉంటాయి రక్షణ అనుభవం లేనప్పుడు రక్షింపబడినప్పుడు రక్షింపబడినాక మూడు బొమ్మలు ఉంటాయి అవి నేను వీలైతే మన కేబీబిఎం గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పెడతా ఈరోజు సాయంత్రం ఆ బొమ్మలు నాకు దొరికినాయి నేను మంచి జాగ్రత్తగా ఎత్తి ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసిన మరి వాటిని ఎవరో జాగ్రత్తగా స్కాన్ చేసి ఇంటర్నెట్లో పెట్టినరో ఎన్ని దగ్గర దగ్గర నలభై సంవత్సరాల తర్వాత నాకు దొరికినాయి ఆ పుస్తకాలు అది స్వరాజ్ బారు చెప్పడం వలన కాబట్టి మనం అందరము వీటిని వెతుక్కోవాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే నేను క్లుప్తంగా ఇంకా ముగించేస్తే ఎందుకంటే చాలా టైం అయిపోయింది మనకి ఈరోజు చదువువాడు ఇక్కడ నాలుగు పాయింట్స్ చెప్తున్నాడు మన ప్రభు ఎక్కడ మార్గ స్వార్థ పద పదమూడు పద్నాలుగులో ఏమంటున్నాడంటే చదువువాడు గ్రహించును గాక చూచువాడు ఫస్ట్ ఏముందంటే అక్కడ చూడండి మరియు నాష్టకరమైన పద్నాలుగు వర్షాలు మరియు నాశకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలం అందు మీరు చూచినప్పుడు ఫస్ట్ పాయింట్ చూడాలా ఏం జరుగుతుంది లోకంలో చూడాలా అది నీ బాధ్యత సూచనలని నువ్వు చూడాలా ప్రవ్వ నేను నా ప్రార్థన ఇదే నేను ఇందాక చాలా డీటెయిల్డ్ గా చెప్తాను నేను ప్రార్థన చేస్తున్నాను అది అన్ఫార్చునేట్లీ రికార్డింగ్ కాలేదు కానీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను మరోసారి నేను ఉదయం పూట ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ఇప్పుడు లోకంలో ఏం జరుగుతున్నాయో నేను వీటిని చూడాలా ప్రవ్వ వీటిని నేను అర్థం చేసుకోవాలా టీవీ ముందు కాదు న్యూస్ పేపర్లు కాదు నేను ఈ రెండు చూడాను నాకు లూ చూపి ఈ ప్రవ్వ ఏం జరుగుతుంది ఇంటర్నేషనల్లీ ప్రపంచాత్మకంగా ఏం జరుగుతుంది మా దేశంలో ఏం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది అరబ్ కంట్రీస్లలో ఏం జరుగుతుంది అమెరికాలో ఏం జరుగుతుంది యూరోప్లో ఏం జరుగుతుంది ఇవన్నీ నేను చూడాలా ప్రవ్వ చూసి ఏం చేయాలా చదవాలా చూడాలా చదవాలా నేను అందుకే ఈ ప్రవచనాలని అర్థం చేసుకుంటున్నాను ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నేను ప్రతిరోజు ప్రార్థనదే ప్రవ్వా ప్రపంచాత్మకంగా జరుగుతున్న విషయాలని నేను ఎట్లా వాక్యపరంగా పోల్చుకొని ఇంకా ఎంతకాలము దాన్ని నేను క్యాల్కులేషన్స్ చేసుకోవాల ఇంకా ఎంతకాలం మా విమోచన ఇంకెంత కాలం మీరు అక్కడ మేము ఆయన చూపిస్తాడు తప్పగా చూపిస్తాడు ఎందుకంటే నీ ప్రార్థన అండి వేరు ఉంది కదా అందరు ప్రార్థనలు వేరే నువ్వు చేసే ప్రార్థన వేరే అందరి లోకంలో ఏదో సంపాదించుకుందామని క్షేమైన వాటి గురించి ప్రార్థిస్తుంటే నువ్వేమో అక్షయమైన వాటి గురించి ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన వింటాడా వాళ్ళ ప్రార్థన వింటడా వాళ్ళ ప్రార్థన కూడా వింటాడు నీ ప్రార్థన మరీ స్పెషల్ గా వింటాడు ఎందుకంటే నీ ప్రార్థన విజ్ఞాపనకు సంబంధించింది సంఘ క్షేమాభివృద్ధి గురించి నష్ట ప్రార్థన రాబో చూసి నువ్వు వాక్యంతో చదివి పోల్చుకుంటున్నావు దాని తర్వాత ఏం చేస్తున్నావు చూడండి అక్కడ చదు చూచునప్పుడు నువ్వు చూచినప్పుడు నాశనకరమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట నిలుచుట అంటే ఉన్నత స్థితికి లేవనెత్తుట వాడు సన్ ఎట్లా పైకి పొయ్యి దాని తర్వాత హెరోద్ ఎట్లా పైకి పోయి కూర్చున్నాడో ఈరోజు మందినం లేదు ఎందుకంటే అది కూలిపోయింది మళ్ళీ పరిశుద్ధ స్థలం ఎక్కడుంది చెప్పండి మీరే ఏశ్వర కూడా చూపిస్తున్నాడు ఈ వాక్యాన్ని దానీయులు కూడా చెప్పిండు పరుశుధ స్థలంలో నిలుచటాన్ని మార్పు సవార్థలకు జ్ఞాపకం చేస్తున్నాడు పద్దై సువార్థనాలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళీ ఈరోజు లేదు కదా పరిశుధ ప్రకృతి సహజంగా పాతవి గతించిన సమస్తం కృతమైన కేబిపిఎం స్లోగన్ కదా పాతవి గతించిన సమస్తం కృతమైనవి కాబట్టి కృతవి ఆత్మీయమైనవి పాతవి శరీరకమైనవి కండ్లకు కనిపించేవి ప్రకృతి సహజమైనవి కృతవి ఆత్మీయమైనవి చిహ్నాపరంగా చెప్పబడ్డాయి కాబట్టి సమస్తము కృతమైన అంటే ఇంగ్లీష్ లో ఆల్ థింగ్స్ హమ్ న్యూ ఓల్డ్ థింగ్స్ పాజిడ్ అవే ఆల్ థింగ్స్ హికమ్ న్యూ సమస్తము కృతమైనవి ఒకటి కాదు రెండు కాదు సమస్తము కృతమైన ఆల్ థింగ్స్ అంటే అన్ని అన్ని కొత్తమైనవి కాబట్టి నువ్వు ఆ స్లోగన్ ప్రకారంగా జీవిస్తేనే కానీ వీటిని నువ్వు గ్రహించలేవు ఏమంత కష్టం ఉండదు ఎందుకంటే ఈ చిహ్నాలను అర్థం చేసుకుంటే యోగ్యత మనకి ఇచ్చింది దేవుడు వారి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రంచబడ్డాయి అన్నాడు కదా అది నేను రిసీవ్ చేసుకున్నాను నేను నేను స్వీకరించాను ఆ వాక్యాన్ని కాబట్టి నాకు చూపించగలుగుతున్నాడు దేవుడు వారికి అనుగ్రహించబడలేదు ఎందుకంటే అవి కల్ట్స్ అవి రకరకాల కల్ట్స్ క్రిస్టియానిటీని కిడ్నాప్ చేసినాయి కల్స్ దట్ కిడ్నాప్డ్ క్రిస్టియానిటీ ఒక వాక్యం సిద్ధపడుకో పడచ్చు మీరు దీర్ఘంగా ధ్యానించండి రకరకాల కల్ట్స్ క్రిస్టియానిటీని ఎట్లా కిడ్నాప్ చేస్తాయో మంచి నోట్స్ రాసుకొని ఒకరోజు ఒక గంట వాక్యం చెప్పండి చాలా బాగుంటాయి విన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు కల్ట్స్ నుంచి త్వరగా బయటకు వస్తుందని పారిపోమన్నాడు కదా ఇప్పుడు చూడండి క్లోజ్ చేస్తున్న వాక్యం పరిశుద్ధ స్థలము లేదు ఈరోజు బిల్డింగ్స్ మందిరం లేదు కాబట్టి పరిశుధ స్థలం లేదు అయితే ఈరోజు కల్ట్స్ ఏమంటున్నాయంటే కల్స్ అని చెప్తే పర్లేదు పేర్లు తీసుకోం కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు మందిరం కడతారు బ్రదర్ త్వరలోనే గడతారు ఏమని గడతారు ఆల్రెడీ రెడీగా జమ చేసుకున్నారు బ్రదర్ ఇటుకలు రాళ్ళు సిమెంట్ అన్ని జమ చేసి పెట్టుకున్నారు చెక్క అన్ని జమ చేసుకున్నారు లోహము అన్ని జమ చేసి పెట్టుకున్నారు డబ్బులు జమ చేసి పెట్టుకున్నారు ఏ టైం కట్టొచ్చు అని అంటున్నారు కాబట్టి అది కట్టంగానే పరిస్థితి స్థలం వస్తుంది అప్పుడు అంత్యవచ్చి అపవిత్రమైన వాటిని అర్పిస్తాడు బ్రదర్ అని చెప్తున్నారు వాళ్ళు అది అబద్ధ బోధ అది నేను ఎప్పుడు వింటున్నా తెలుసా దగ్గర దగ్గర నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి వింటున్నా బోధ ఈరోజు కూడా అదే బోధం కుళ్ళిపోయిన మన్న అసలు అది మన్ననే కాదు మోసకరమైన బోధ మందిరమే లేనప్పుడు రెండు సంవత్సరాల నుంచి లేదు మందిరం ఈరోజు వరకు లేదు మందిరం ఎప్పుడు కట్టాలా దాని ఎప్పుడు వారు అపవిత్రమైనది అర్పించాలా అంత్యక్రిస్తొచ్చి అంత మోసకరమైన బోధం పాతవి గతించిన సమస్త కృతమైనవి నీ మందిరమై నేనుండగా పాట పాడితే యేసు ప్రభు ఆ మందిరం అని పాట పాడుతీవి మందిరము నీవే మందిరము సజీవ మందిరము అని పాట ఉంది పరిశుద్ధాత్మకు మందిరము ఏసు ప్రభుని వెంబడించడం మనమే ఆ మందిరం అయిపోయినాం ఆయన అయితే మనము శరీరం కాబట్టి మన హృదయమే పరిశుద్ధ స్థలం నాశనకరమైన వస్తువు ఎక్కడ నిలబడాలా నీ హృదయమే నిలబడాలా అది నేను చూపించిన మీకు గతంలో ఇస్రాయల్ దేశమే ఆ అపవిత్రమైన వస్తువు ఇస్రాయల్ ప్రజలే ఆ అపవిత్రమైన వస్తువు ఇది ఏ చర్చ చెప్పలేదు ఈరోజు గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఏ పాస్టర్లు చెప్పలేరు ఈ వాక్యం ఎందుకంటే వాళ్ళు చెప్తే వాళ్ళ చర్చ్ క్లోజ్ అయిపోతుంది ఆ పాస్టర్స్ ఉద్యోగాలు బంద్ అయిపోతాయి రోడ్ మీదకి వచ్చేస్తారు పాస్టర్స్ ఎవ్వడు చెప్పలేని వాక్యం మనకి దేంతోని పొత్తు కాబట్టి మనం దేనగా చెప్పగలుగుతున్నాం నీ హృదయంలో ఇస్లాల్ ప్రజలని నువ్వు ఏసు ప్రభు ఎక్కువగా ఉన్నత స్థితికి లేవనెత్తినావు అదే హేయమైన వస్తువు అది నిన్ను నాశనం చేస్తుంది ఎందుకంటే నువ్వు ఒక కల్టులాగా తేరినావు ఎప్పుడైతే ఏసుగు రావాల్సిన ప్రాధాన్యత నువ్వు ఒక మనిషికి ఇచ్చినవో ఇందాక లూక సువార్త పదహారా నేల చూపించినట్లు మనుషులలో గనంగా ఘనంగా గనంగా ఘనంగా ఘనంగా వాళ్ళని ఆచరిస్తున్నావు ఇస్రాయల్ పదలే దేవుని ప్రజలు బ్రదర్ పరిశుద్ధ జనగం వారే బ్రదర్ అంటున్నావు వాళ్ళు కాదు అని బైబిల్ చెప్తుంది నువ్వే పరిశుద్ధ జనగం ఆయన రక్తం పెట్టి కొనబడ్డవాడవు నువ్వే పరిశుద్ధ పరచబడ్డవు తండ్రి దగ్గరికి నిన్ను నువ్వు రాలేవు ఎందుకంటే నీ శరీరము పాపపూరితమైన శరీరం నువ్వు ఆయన దగ్గరికి పోలేవు తండ్రిని తండ్రి దగ్గరికి రాలేవు నువ్వు ప్రార్థన చేయలేవు ఆయన దగ్గర సన్నిధిలో అడుగు కూడా పెట్టలేవు పాట కూడా వాడికి రాంది కానీ తండ్రి దగ్గరికి నిన్ను నడిపించిన వాడు ఏసుప్రభు నీ శర్రము కంపు కొడుతుంటే వాసన మాంసపు వాసనతో ఉంటే ఆయన రక్తంతో నిన్ను కప్పేసిండు ఆయన రక్తము చూసినప్పుడు తండ్రి నిన్ను స్వీకరిస్తున్నాడు ఆయన రక్తం లేకుంటే నిన్ను ఎప్పటికీ స్వీకరించాడు ఆయన రక్తం త్వరత నిన్ను మహిమ శరీరంగా తయారు చేయడం కొరకు పరిశుద్ధాత్మతో కప్పిండు క్రీస్తుతో కప్పిండే క్రీస్తుని ధరించుకున్నాం మనం క్రీస్తుని ధరించుకున్న మహిమ శరీరాన్ని మనం ధరించుకున్నాం కాబట్టి తండ్రి మనల్ని స్వీకరిస్తున్నాడు మనం అందుకే ఇవన్నీ చూడగలుగుతున్నాం లేకపోతే ఎప్పటికీ ఇవి చూడలేం నీ జీవితంలో కాబట్టి వాక్యాన్ని ఈ రోజుకి ముగిస్తున్నా వచ్చే వరం వాళ్ళకు దీని ఇంకా దీర్ఘంగా మనం మీకు చూపిస్తాను మొదటిదిగా నీ హృదయం అంటే క్రైస్తవ సంఘము ప్రపంచాత్మకంగా హిసాల్పదలని ఘనంగా హెచ్చించింది ఏసు ప్రభు ఎక్కువ విలువ హెచ్చించింది తర్వాత క్యాథలిక్ సంఘము మరియమ్మని ఏసు ప్రభు ఎక్కువగా హెచ్చించింది కాబట్టి అది హేయమైనది అది కేథలిక్ సంఘమే కావచ్చు క్రైస్తవ సంఘమే కావచ్చు క్రైస్తవ సంఘము ఇస్సల్పుల్ని హెచ్చించింది క్యాథలిక్ సంఘము మరియమ్మని తర్వాత భక్తులను హెచ్చించింది సెంట్ యాంతనీ సెంట్ పాట్రిక్ సెంట్ మేరీ సెంట్ ఫిలమిన సెంట్ దిస్ సెంట్ దట్ అన్ని సెంట్లు అన్నట్టు అవి అంటే సెంట్ అంటే భక్తులు అన్నట్టు పునీత అంటారు వాళ్ళు భాషలో భక్తులని ఉన్నత స్థితికి లేవు నెత్తింది భక్తులను పూజిస్తుంది క్యాథలిక్ మతం ఎంతమంది తెలుసు చెప్పండి ఎప్పుడన్నా పోయి చూడండి భక్తులను పూజిస్తుంది నేను ఒకప్పుడు క్యాథలిక్ మతంలో ఉన్నావా నేను చెప్తున్నా చాలా కాలం సెంట్ యాంతోనికి పోయి సెంట్ నా కొరకు ప్రార్థన చేయి ఈశ్వర్ ఒకరు అడిగిన నేను ప్రార్థన చేసిన నేను నాకు ఒకప్పుడు గతంలో सेंट मेरे ते अम्मा विज्ञापन चुनाव प्रार्थना चुन नैंटी टू बिफोर्क नैन लास्ट एप्टेबर तरह ने, ने, ने, ने क्लोज ना लैफ ला। तो नैन अटी एप्टेबर नयन एस्ट ఎయిత్ సెప్టెంబర్ 1989, నేను ఆ మతంలకెళ్ళి బయటకు వచ్చిన నేను ఎప్పుడు చెప్పలే మీకు ఆ సాక్ష్యం ఎట్లా బయటకు వచ్చినో అది బహు డేంజరస్ మతం అది అందులోకి పోయిన బయట రాలేడు కానీ ప్రభు నన్ను బయట తీసుకొచ్చాడు ఒక అద్భుతమైన కార్యం కండ్లం కట్టినట్టు కార్యం జరగడం నేను బయటకు వచ్చిన ఎన్నిసార్లు సైతాన్ని అప్పుడు చంపనింగ్ చూసాడు కానీ నేను కాబట్టి తను ఇంగ్లీష్ లో వెనిరేషన్ అంటాం వెనిరేషన్ అంటే ఉన్నత స్థితికి లేవనెత్తుట వాడు సన్ బలట్ ఉన్నతమైన ఆ గోపురంలో నివసించాడు అదే రీతిగా హెరోదు ఉన్నతమైన గోపురంలో నివసించాడు దాని తర్వాత ఇస్రాల్ ప్రజలు ఉన్నతమైన స్థితిలో నువ్వు లేవనెత్తినవు మతపరమైన కల్ట్ క్రైస్తవ జీవితం దాని తర్వాత క్యాథలిక్స్ మరియమ్మని తర్వాత దేవుని భక్తులని ఉన్నతమైన స్థితికి లేవనెత్తట్టు వెనిరేట్ చేసినట్టు అది హేయమైన వస్తువు ఇప్పుడు చూడండి నీ హృదయంలో దేని నువ్వు ఉన్నతమైన స్థితికి లేవనెత్తిన అది నీకు హేయమైంది నీ హృదయంలో అది హేయంగా మార్చబడింది ఏది హేయంగా మార్చబడుతుందో అది నేను నాష్టం చేస్తుంది అది పాయింట్ ఎందుకు చర్చకి శిక్ష ఎందుకు ఎందుకు అందరూ హతసాక్షులు అవుతారు ఎందుకు అందరి కత్ మీద కత్తులు ఉంటే మరణిస్తారు అంటే అది శిక్ష హేయమైంది నేను నాశనానికి నడిపిస్తుంది ఇసల్ పనులని ఉన్నత స్థితికి లేవనెత్తి వాళ్ళకి డబ్బులు పంపించి మా టెంపుల్ కట్టుకుంటురా అని మీరు ప్రోత్సహిస్తున్నారు చూడండి అది హేయమైన వస్తువు ను వాళ్ళని ప్రోత్సహించి టెంపుల్ కడుతున్నావు అసలే టెంపుల్ నువ్వైతే అసలు మందిరం నువ్వైతే వాణ్ణి టెంపుల్ కట్టుకోమని చెప్పి అసలే మందిరమైన నీ హృదయంలో బలి అర్పణ ఇవ్వాల్సింది పోయి వాణ్ణి టెంపుల్ కట్టుకొని మళ్ళా పాతకాలపు బలిలోనే తీసుకొని రాస్తావు నువ్వు దానికి కారణం కాబట్టి నువ్వంటే ఎక్కువ కోపం దేవుడికి ఇసల్ పల్ల కంటే మీద కోపం అనే ఎప్పటికీ నేను తిరిగి నాని దగ్గర కన్నాడు దాని తర్వాత మనకు మన రక్షణలు అనిపిస్తే మనం కూడా వాళ్ళకంటే మరీ కఠినంగా జీవించినాం కాబట్టి మన మీద ఇంకా భయంకరమైన శిక్ష వస్తుంది వాటన్నింటినీ తప్పించుకోవాలనేదే ఈ పాయింట్ ఇప్పుడు నేను క్లోజ్ చేస్తా వాకింగ్ మరియు నాష్టకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నీ హృదయమే స్థలం నిలవద్దు నీ హృదయంలో దేనికి స్థలం ఉండద్దు ప్రభుకి తప్ప ఎవరికి మనం ప్రార్థన ఇవ్వం నిలువరాని స్థలం మందు నిలుచిట మీరు చూచినప్పుడు పాయింట్ నెంబర్ వన్ చూచినప్పుడు దాని తర్వాత పాయింట్ నెంబర్ టూ చదువువాడు చూచినాక చదువుకోవాలా లోకంలో ఏం జరుగుతుందో పరిస్థితులను చూడాలా బైబుల్లో చెక్ చేసుకోవాలా చదివి దాని తర్వాత గ్రహించాలా అంటే ఒక తీర్మానానికి రావాలా సెటిల్ కావాలా నీ మైండ్ ప్రవ్వా నేను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకున్నాను ప్రభ నేను దీన్ని స్వీకరించినాను ప్రవ్వా మూడో పాయింట్ చూడాలా చదవాలా గ్రహించాలా దాని ఏం చేయాలా యూదయలో ఉండివాడు అంటే కల్ట్లలో ఉండేవాళ్ళు మతంలో ఉండేవాళ్ళు కొండలకు పారిపోవాలా త్వరగా పారిపోండి దూరం అంటే బహు దూరం గెలిపోవాలి కొండల దగ్గర కూడా ఉంటాడు కాబట్టి మనుషుల నుంచి పారిపోవాలా నువ్వు అపవిత్రమైన స్థలంలో నుంచి మీరు పారిపోవాలా కాబట్టి నాష్టకరమైన హే వస్తువు ఏం బోధిస్తుంది మనకంటే దాన్ని అర్థం చేసుకోవాలా చూడాలా ప్రపంచం అంతటా స్ప్రెడ్ ప్రతి సంఘంలో దాని తర్వాత వాక్యంతో పోల్చుకోవాలా దాని తర్వాత దాన్ని గ్రహించాలా త్వరగా పారిపోవాలా నేను పారిపోయినా నేను మళ్ళా ఎప్పుడు అడుగుపెట్టిన అక్కడికి వాళ్ళు మీరు ఎక్కడున్నారు చూసుకోండి మీరు పారిపోయినరా మళ్ళా రహస్యంగా ఎక్కడ పోతుండరా అది నేను చెప్తుంది కాదు నాకు తెలియదు నేను చెప్తున్న ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు తిరిగి రహస్యంగా మీరు అక్కడికి మళ్ళా పోతుండరా ఖచ్చితంగా అది నిన్న నాశనాన్ని నడిపిస్తుంది నేను భయపెడతలేను హెచ్చరిస్తున్నాను కాబట్టి యూదాలకి అక్కడి నుంచి మనం త్వరగా పారిపోలేం మనకి ఎటువంటి మీరు అనే మళ్ళీ మనకి సహవాసం ఎక్కడుంది బ్రదర్ అంటే సహవాసం ఎందుకు లేదు పొద్దున్న మనం ప్రార్థన చేస్తున్నాం మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం ఇంతకంటే ఇంకా గొప్ప సహవాసం మీకేం కావాలా మిమ్మల్ని అవమానపరుస్తారు కించపరుస్తారు మీకు సహవాసమే లేదని ఎవరు చెప్పింది మీకు సహవాసం లేదని మంది నమ్మను కేబీపీఎం గ్రూప్ అటువంటి జ్ఞానంలో ప్రభు మనం నడిపించడానికి ప్రార్థిస్తున్నాం పరిశుద్ధు తండ్రి మీకు వందాలు నైనా కృపగలదేవా మీకు ఎంత తెలుస్తా తలసయ్యా ఈ యొక్క తండ్రి మధ్యాహ్న కాలంలో మీరు మా తను మాట్లాడుకోవాలా పరిశుభ్రకి మీకు ఎంత బోధ అనేది మీరు మాకు చూపించినారు ప్రభావం డేంజరస్ అంశం అనేది మీరు మాకు హెచ్చరించిన ప్రభావం ప్రపంచాత్మకంగా జరుగుతుంది ప్రభావ ఇది భయంకరమైనది దీని నుంచి తర్వాత మేము త్వరగా తప్పించుకోవాలా ప్రభావం ఆల్రెడీ సెట్ అయిపోయింది ప్రతి చర్చలోనైనా కాబట్టి అటువంటి మతపరమైన చర్చేసి నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చి నడిపించి మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉండాలా మీరు మా హృదయంలో ఉండాలా ఎటువంటి నాశకరమైన హే వస్తువు మా హృదయం ఉండడానికి వీల్లేదు అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మన స్థానం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థించండి సూత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడకు తండ్రి నీకే వందాలేసయ్య అబ్రహాం సాక్ యాకో గొప్పదే అంది ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడనైనా భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాతులు కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించినారు ప్రభా దాన్ని నీకు వందాలేస్తాయ్యా నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరుడు మీకు యుగంలో నీకే కలుగునుగా కాహాలనియా నా ప్రభ యొక్క మధ్య కారణ మీకు స్వరమైన ధన్యత మీరు మాకు అనుగరించినారనైనా నాశనకరమైన హే వస్తువు అనే విషయం మాతో మాట్లాడినారు ప్రభా నీకు వందాలేసయ్యా ఈ లోకంలో ఎంత ప్రపంచాత్మకంగా ప్రభా అది ఏ రీతిగా ఉందనేది మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా నీకు వందాలేసయ్యా ఈ రోజు ప్రభా మందిరం లేదు ప్రభా కానీ మా హృదయమే మీ మందిరం కనుక ప్రభ అది హృదయంలో నుంచే నిలబెట్టుకున్నారని మీరు మాకు చూపించినారు ప్రభా గొప్ప దేవ ఏసయ్య మీ వాక్యం ధర్మములు హెచ్చరించేందుకని నీకు వందాలేసయ్యా గొప్ప దేవ మాములు ఇంకేమైనా నాశనకరమైన హే ఒకవేళ నిలవరాని చోట మా హృదయంలో ఉంటే ప్రభావ ఇప్పుడు వాటి నుంచి మాకు విడుదల దయచేనైనా గొప్ప దేవానికి వందలు ఇస్తయా ఓ దేవాతి దేవ నా తన మా హృదయంలో మీరున్నా ఇస్తే ప్రభావ మీరే పరిశుద్ధ స్థలం మాకునైనా అయినా మాలో ఇంకేమంటే అక్కడ నిల్వని ఒక అపవిత్రమైంది కానీ ప్రభావాలు ఉండడానికి వీలేదు ఇస్తే ప్రభావా తన్న ఇస్తే ప్రభావా తండ్రి పరిశుద్ధుల తండ్రి ప్రతి దశలోనైనా పరిశుద్ధంగా జీవించాలా ప్రభా ఆ నాశనకరమైన హే వస్తువు కూడా మాలో ఉండడానికి వీలేదు ప్రభావ అది మాకు దూరం అవునక గొప్ప దేవ ప్రతి క్షణంలో మా హృదయంలో మీరుండాలని నేను శుతించాలా ఓ ప్రభావ నిన్ను గణపరచాలా ప్రాభ అలాంటి హృదయం మాకు అనుగ్రహించమదిష్టమైన మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడేందుకే నీకు వందాలి సయ్య గొప్ప దేవ మీరు ఆకలి దినాల్లో ఉన్నాం ప్రభా అయినా ఏసు ప్రభా భయంకరమైన కాలంలో ఉంటుండగా ప్రభా ప్రపంచాత్మకంగా ప్రవణతండి ఈస్తు ప్రవణత అండి మీకంటే ఎక్కువగా ప్రభా మనుషులు ప్రవణతండి ఈ లోకానికి ఈ లోకొప్ప విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు గొప్ప దేవ ఏసు ప్రభావ మనుషులకు ఘనంగా ఇంచబడింది మీ దృష్టికి అసహ్యం ప్రభా అది అది నాశనకరమైనది ప్రభావ అది మనుషులు గ్రహించలేని స్థితులు ఉన్నారు కాబట్టి ప్రభా ఆ రీతిగా ఉంటుండగా ప్రభా ఏ రీతిగా ప్రభా అక ఆ సర్పంలో తేల బోదల నుంచి ప్రభులంతా బైటి బయట తీసుకొని రావాలా ప్రభా అది ఏ రీతిగా ప్రభావ సత్యం ప్రకటించాలి మీరు చెంతకు తీసుకురావాలా అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి మీరు నూతనమైన పరిషదాత్మ అభిషేకంతో మా నింపని ప్రభావ ఆయన ఏసు ప్రవ అది మాకు అసాధ్యం అయినా కానీ మీకు సమస్తం సాధ్యం ప్రభ ఓ ప్రభావితం చెప్పేది అబద్ధ బోధైన మీరు రుచేయాల ప్రభావ రుజువు పరచాల ప్రవా అనేకులను ప్రభా అబద్ధ బోధ నుంచి వాళ్ళందరినీ గొప్ప జన సమాన్ని అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ మీరు అక్కడ తొలగింది ప్రభావ మీకు సిద్ధపడాలా అనీకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ ప్రతి క్షణంలో అయినా మేము జాగ్రత్తగా ఓ ప్రభ ప్రతి పరిస్థితులు మేము గమనించాలా ప్రభ చూడాలా గ్రహించాలా అర్థం చేసుకునే ప్రభా అక్కడి నుంచి పారిపోవాల ప్రభా ప్రభా అలాంటి గొప్ప దేవ ఏసయకు వందాలు చెల్లిస్తాం అలాంటి కాలంలో మేము ఉంటుండగా ప్రభావ ఎక్కడ పోయినా మేము మోసపోకుండా ప్రభావా దశలో మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి ఓ దేవా దేవా నీకు వందాలు ఏసయ్యా మీరు అక్కడ తొలగి ఉంది ప్రాభ మేము సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపచ్చాలా ప్రాభ నడిపించండి వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపరచండి ఆ కల్వరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి సంపూర్ణ స్వస్థత దయచేయండి నా దేవా ఆరదలో పాల్గొని ప్రదర్శిస్తాను అందరూ మీరు ఆశీర్వదించండి నూతనంగా అభిషేకించండి వాళ్ళ హృదయాల్చమ్ తీర్చండి స్వస్థతుల ఆరోగ్యం దయచే ప్రాధిష్టమైన ఆయన వాళ్ళ సేవా పరిసరలో మీరు దీవించి ఆశ్రవదించి మీ కొరకు సాక్షిని పెట్టుకోండి చంద్రశేఖర ముట్టండి ప్రభావానికి మంచి ఆరోగ్యం దయచేని ప్రభావం ఇంకా అనేక మంది విషయాలు నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపండి మీకు సముచితమైన జ్ఞానం చేత నింపండి ఇస్తే నా దేవాన్ని చుట్టూ అగ్ని కంచండి ప్రభ నా దేవానికి వందలు చేస్తాం కుటుంబం అగ్ని కంచండి ఇద్దరు పిల్లలు దీవించి పర్లోకోప జ్ఞానం చేత నింపండి ప్రభ మీ గొప్ప సాక్షన్లు పెట్టుకొని నూతనగా అభిషేకించి మీరు వాడుకోండి సిస్టర్కి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి మీ పర్లో గొప్ప జ్ఞానం చేత నింపండి ప్రవా మీరు అభిషేకించి మీ సేవల బలంగా మా కుటుంబకులు అందరి ప్రాణదములు అందరూ ప్రవేశ సహాయపడండి నా దేవ నా ప్రభావానికి వందలు వేస్తాయి ఇంకా ఎంత మంది ప్రభావం రాలేదో ప్రభావ కుటుంబాలు కూడా వాళ్ళు కూడా మీరు దీవించి ఆశ్రయించండి మీకు ఒక గొప్ప సాక్షన్ పెట్టుకుండా అయినా మీరు ఆకలి ఉంటున్నాం గొప్పది ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా ప్రభావ శోధనలో ఓ ప్రవర్తన నేను శ్రమించినా శోధన ఇచ్చినా కానీ ప్రవర్తన మేము పడిపోకుండా ప్రభా ప్రతి దశలో మీందు స్థిరంతో ప్రభావిశ్వాసంతో ముందుకు పోవాలా ప్రతిదీ జయించి మేము ముందుకు సాగిపోవాలా ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో సమస్త జన్లు మేము శిష్యులుగా చేయాల ప్రవా లాంటి సేవా జీతంలో మనందరినీ నడిపించి ఈ నాశనకరమైన హే వస్తు ఈరోజు సంఘంలో ఏ రీతిగా ఉందో ప్రవతి తాండవీస్తుందో ప్రతి మేము ఏ రీతికి చూపించి ప్రవా ఆ నుంచి ఆ భూతముల బోధ నుంచి ఏ రీతికి మేము బయట తీసుకొని రావాలి జ్ఞానం వివేచన మాకు తగిన మీకు పరిశుధన నడిపింపు పర్లకూపు జ్ఞానం అనుగురించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రాదేశాం తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ర దేవా కృపణ తండ్రి దేవా ప్రభా లెక్కలేని బంధనాల తండ్రి కృతజ్ఞతాస్తులు స్తోత హళడి రజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వందనాలు వేలాది దూతులతో కూడిన మహోన్నతమైన గొప్ప దేవానికి స్తోతం ఉన్న తండ్రి దేవా ప్రభ విన ప్రతి ఒక్క వాక్యము ప్రభా మా జీవితంలో నెరవేర్చని ప్రభా దేవాయత్స ప్రభా మరి మేము ప్రభా అనేకులకు ప్రభా సత్యం ప్రకటించాలి ప్రభా దేవాయిచు మాలో ప్రభా మా ఎవ్రీథింగ్ ప్రభా పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రభా దేవా ప్రభావ మేము దేంట్లో మోచపోకుండా మాకు సాంద్ర ప్రభా దేవాయిచు ప్రభా అలాంటి వారి ప్రభావం అబద్ధమైన వారి బోధల ప్రభా ఎంతో ఎన్నో ఉన్నాయి ప్రభావ కల్టి బోధల మరి వాళ్ళకు ప్రభా సత్యం ప్రకటించాలంటే ప్రభావ మమ్మల్ని తయారు చేసి పంపించని ప్రభావ దేవాయత్స ఎందుకంటే ప్రభా ఇన్ను సత్యమైన దేవుడు ప్రభ కానీ ఏచు ప్రభ మీ నామం ఎప్పుడు మహిమ మహిమకరంగానే ఉండాలి కానీ ప్రభా ఏసం వారు ఆ విధంగా దూషిస్తున్నందుకు ప్రభా మరి అలాంటి వారు మారాలి అంటే ప్రభ అలాంటి వారికి సత్యం ప్రకటించాలా ప్రభా దేవాచు ప్రభ మరి మమ్మల్ని పంపించని ప్రభ మేం వారికి సత్యం ప్రకటించాలా ప్రభా దేవాచు ప్రభా మరి మీరే మమ్మల్ని తప్పించని ప్రభా యొక్క సమయంలో కూడా ప్రభా ఏసీ అనేక స్థూతుంది పరిశుద్ధ సర్వశక్తి మంత్రనికి దేవాయచు ప్రభావ మాలో ఎలాంటివి కూడా ఉండదు ప్రభా పాపం పాపం నుంచి దైత్యం తండ్రి దేవాయచు ప్రభావ మాలో ఇంకా ఏదైనా ఐతకరం ఉంటే తీసివేయండి ప్రభా చూపించిన ప్రభా అది మేము ఒప్పుకొని వదిలేస్తాం తండ్రి దేవాయచు ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ మేము నిన్నెస్థు దించి ఆరాధించాలి ప్రభా ఎందుకంటే ప్రభా మేమే నీ యొక్క మందిరం ప్రభా ఏచు ప్రభా మీరే వచ్చి మా హృదయంలో నివసించే దేవుడు ప్రభా ఏచు నీకేస్తా తండ్రి దేవాయచు ప్రభావ మీరు ఎక్కడైతే పరిశుద్ధత ఉంటారో అక్కడే ఉంటారు ప్రభా దేవ అందుకే ప్రభావ మేము కూడా ప్రభా నువ్వు ఎలా శువార్త ప్రకటించే ప్రభావాల మేము కూడా ప్రకటించాలంటే ప్రభా నీ యొక్క క్రియలు నీ యొక్క ఎవ్రీ ప్రభా మాకు దయచేని నీ యొక్క పర్సనాలిటీ మాకు ఇవ్వండి ప్రభా నీకే స్తౌతున్నా తండీ దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మేము సత్యం ప్రకటించాలా ఏ విషయంలో కూడా మేము మూచపోదు ప్రభా ఈ యొక్క చివ దినాలలో ప్రభా మరి మాకు తప్పించండి ప్రభా అడగలు ఉన్న ప్రభా మీరేమో మనం కాపాడండి ప్రభా ఏసా నీకే నీకే ఉండాలండి దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క శివదన కళలో గద్దించి కొట్టి వేసిన నీ యొక్క మేలు రచిత నింపడి దేవాయప్రభా ఎంతమందికి అయితే జాబ్స్ లేవో ప్రభా మరి కందరికి ప్రభా ఏ నామంలో జాబ్స్ రావాలా ప్రభా ప్రతి ఒక్క బిడలు కూడా ఈ ఆత్మ రచించిపోకున్న ప్రభా ప్రతి ఒక్క ఆత్మ నిన్న స్థుతించి గనపరిచే ప్రభా దేవ ప్రతి ఒక్క ఆత్మ కూడా మరి మీరే కాపాడండి ప్రభా దుష్టించే ప్రభావ వారిని కాపాడని తండ్రి నీకేస్తూ తండ్రి దేవాయచు ప్రభా దేశం శాంతి సమాధానం ఐక్యత దభ దేవాచు ప్రభా ప్రతి ఒక్క బిడ మీరు మార్చి ప్రభా ఆ యొక్క రెండు గుంపుల నుంచి ప్రభా ఆ యొక్క గోపచర్ణకి బయటికి లాక్కారండి ప్రభామ దేవాయ ప్రభావ వాళ్ళు కూడా సత్యం ప్రకటించాలి వాళ్ళు కూడా సత్యంలో తయారు కావాల ప్రభావ దేవాయ ప్రభావ వాళ్ళు మనుషుల మీద ఆధారపడద్దు ప్రభా నీ పైన ఆధారపడి నడుచుకోవాలి ప్రభ దేవా ప్రభా తెలియాలి ప్రజలతో ప్రభా మీరు దర్శించి మాట్లాడండి ప్రభావ అందరూ ప్రభా నీ దగ్గరికి రావాల ప్రభా నువ్వే సత్యమైన దేవుడు అని ప్రభా అనేకులు వారికి మేము సువార్త ప్రకటించాలి ప్రభా తెలియచేయాల ప్రభా మేము ధైర్యంగా ప్రకటించాలి ప్రభా దేనికి మేము భయపడద్దు తండ్రి దేవాయస మీ యొక్క పరిశుధాత్మ మాలో ఉన్నంత వరకు ప్రభావం మేము దేనికి భయపడడం తండ్రి దేవాయచు ప్రభావ నీ యొక్క పరిశుధాత్మ శక్తి ప్రభావ మాకు దారాలుగా కుమరించిన ప్రభావ అగ్ని అభిషేకం ప్రభావం నింపి ప్రభావం నడిపించిన ప్రభావ నీకేస్తాం నీకు ఉన్నది తండ్రి దేవాయచ ప్రభావం పరిశుద్ధుల ప్రభావం మొన్న కూడా పరిశుద్ధి గుప్పలో చేసుకొని పెట్టుకున్న ప్రభావం దేవ నీ యొక్క ఆకరికి ప్రభావ మేము కనుక్కొని జీవించాల ప్రభావం తిరిగి ప్రభావం మీరు వస్తున్నారు కాబట్టి ప్రభావం మేము నన్ను మేము ఎదురు చూసుకుంటూ ఉండాలా ప్రభ ఆ విధంగా మేము తయారు కావాలా ప్రభా అమ్మని తొందరికి తయారు చేయండి ప్రభా దేవ మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను గద్దించండి ప్రభా కొట్టివేసండి ప్రభా దేవాచు ప్రభా నీకే మేము చోటు ఇయ్యాలి ఇంకా మేము దేనికి మీద ఆశ పెట్టుకోదు ప్రభా దేవాచు ప్రభా ఆ కాలంలో ప్రవక్తలతో దర్శ మీరు మాట్లాడిన ప్రభా రకరకాల విధానం చేత మీరు మాట్లాడిన ప్రభా దేవ మీరు మాతో కూడా మీరు మాట్లాడిన ప్రభా యచుకానికి స్థూతం నీకే ఉండాలి దేవ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా పరిశుద్ధ స్థలం మీరే ప్రభా లే మరి మీరు ప్రభావం ఎప్పుడైతే మా రుద్యంలో వచ్చి నివసిస్తారో ప్రభా అదే నివాస స్థలం అని అన్నారు ప్రభా ఐజు ప్రభా మరి మీరు వచ్చి మా రుద్యంలో నివసించని ప్రభా నీక స్వుతున్న తండ్రి పరిశుధ్ర సర్వశక్తి మంతుడ సర్వాధికారానికి పొందిన ప్రభావ ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకో ప్రభా ఇవాళ్ళు వాళ్ళు మొత్తం కూడా ప్రభా అనేక రోగాల చేత బాధపడుతున్నారు కాబట్టి ప్రభావ వారిని అందరినీ కూడా ప్రభా నీ తాకి ముటి స్వస్థపరిచే ప్రభావం వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వని ప్రభా హ్యాంటిక్యాంప్ అని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాళ్ళు కూడా ప్రభా నీ యొక్క దర్శనాలు చూడాలా వాళ్ళు కూడా సేవ చేయాల ప్రభావం అలాంటి వారితో కూడా ప్రభావ మీరు మాట్లాడిన ప్రభా నీకే స్తోత్రం నీకేమన్నా సండి దేవాయచ ప్రభావ ప్రతి రక్షించుకునే ప్రభావం మరి నీ నామానికి మేమ తెచ్చుకోమని ఏచి కృషి నామంలో ప్రార్థిస్తాం సండి అవుతుందా రక్షక మేమందరము ఈ మధ్యాహ్న కాలంలో కూడుకుని ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు అయితే అవును మేమైతే ప్రభా క్షయమైన వస్తువుల కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము స్వామాలో ఎంతో మంది సత్యాన్ని తెలుసుకొని నడుచుకొని లాగునా అనుగ్రహించండి సార్ ప్రభ నాయన రక్షక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండి సార్ ప్రభ ఎవరెవరికైతే ఇబ్బందులు ఇరుకులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కాపాడండి సార్ మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మీరే అనుగ్రహిస్తారని ఈ కొద్ది ఉన్న పాములు క్రీస్ చే స్నామం పెట్ట పాపన తినయంగా వేడుకొంచిన దేవామెన్ మన ప్రభుత్వం కృపా సమాధానం